ముప్పై ఈతని ఎరగకుంటే ఇల స్వామి ద్రోహము ఖాతల ఏరుకుడిచి కాలువ పొగడుట హరిపాదముననే అడగే లోకములెల్లా హరినాభినే పొడమిరి అదివో బ్రహ్మాదులు హరినామము వేదాలకు ఆదియూ అంచము ఆయ హరిదాసులే వసిష్ఠాదులిందరును విష్ణుడే అమృతమిచ్చే విష్ణుడే ధరణిమోచే విష్ణువాక్న నడచేది విశ్వమింతాను విష్ణుచక్రమున దైత్యవీరులెల్లా అడగిరి విష్ణువు ముఖమునందే విప్రులు జనించిది పరమపు శ్రీపతివే భారత రామాయణాలు పరమాత్ముడితడే పలుజీవులయందెల్లా వరము చేచేత చూపెను అట్టి శ్రీవేంకటేశుడు పరమానందమొసగు భక్తులకు ఇతడు